అస్సలం అయికు వరమతుల్లా వల్ల హి వహదూ వలం నవీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా స్వర్గం Sukham, ఆనందం Santosham Shanti, Prashantata Anni రకాల మేళ్లకు nilayam Aa స్వర్గంపు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 वो महापुण्या सत्कार विश्वास अग्र स्थाउनवु वक्त साल असल सदर्भार आने भवनल उ स्वर्ग उ आत भवन उूार దూరాన మెరుస్తున్న ఒక నక్షత్రాన్ని చూస్తారు ఇహలోకంలో అల్లాహువర్ ఒక సహి హదీత్లో వచ్చి ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైవసం తెలిపారు ఒక ముస్లిం వ్యక్తి సంతానంలో చిన్న అబ్బాయి చనిపోయినప్పుడు అల్లాహొక్క అనుమతితోనే దైవదూతలు అతని ప్రాణాన్ని తీసుకుంటారు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 మన స్వగ్రామాన్ని స్వదేశాన్ని ఊరును వదలవెలిసి వచ్చినా వలసపోవడానికి సిద్ధమై అల్లాహ మార్గంలో పోరాడడానికి అవసరం వచ్చినప్పుడు దానికి సిద్ధమయ్యే వారికి కూడా స్వర్గంలో గృహాలకు శుభార్త ఇవ్వడం జరిగింది సునని సాహిబ్ నెహ్బాన్లోని ఉల్లేఖనం షెహల్బానీ సహేహుల్ జామీలో ప్రస్తావించారు ప్రాక్టర్ సల్లహాహలస్లం తెలిపారు అనజహీమున్లి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 స్వర్గంలో పెద్ద పెద్ద కోటలు ప్యాలెస్లు కూడా ఉంటాయి కొన్ని రకాల సత్కార్యాలు చేసిన వారికి అవి ఇవ్వడం జరుగుతాయి ఎవరైతే పది సార్లు కుల్హు అహద్ చదువుతారో వారి గురించి ఒక కసర్ ప్యాలెస్ నిర్మించడం జరుగుతుంది అని ప్రవక్త సలల్లా అలెస్ల్లం తెలిపారు మరెవరైతే ఇరవై సార్లు చదువుతారో వారి గురించి రెండు మరెవరైతే ముప్పై సార్లు చదువుతారో वारीगरी मूड़ू अ प्रवक्ता अलहुसनो सहाबी प्रवक्ता इलाते मेमूंग कुलह अल्लाहु अहदसूर चूंटा अब प्रवक्ता चपार अधिकदवें अल्लाह को अधिक प्येसल कोटलू प्रसाद अल्लाह वाला कोरता अने लू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 ప్యాలెస్ పెద్ద కోట లభిస్తుంది అని తెలుస్తుంది ఇంకా మహాశివులారా సోదర సోదరీమణులారా ఉన్నత స్థానాల్లో పెద్ద పెద్ద ఎత్తైన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కూడా పొందగోరుచున్నారా అయితే రండి అల్లాహను అల్లాహ ప్రవక్తని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైస్లం వారిని దృఢంగా విశ్వసించండి ఈ విశ్వాస మార్గాన్ని మీరు కూడా అవలంబించండి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 మరియు ఫిల్ గురు ఆమిన్ ఎత్తైన భవనాలలో ఎంతో ప్రశాంతంగా సుఖంగా ఉంటారు సూరే ఝుమర్ మరియు సురే ఫుర్ఖాన్లలో కూడా ఈ భావానికి సంబంధించిన ఆయతలు ఉన్నాయి కానీ రండి ఒక ప్రవక్త సల్లల్లాహు అలేస్లం వారి హదీదు కూడా విందాము మనం ఇన్ అహ్ల జల్ అల్ఫిన్ कमा ततरा औ कौकदु स्वर्गवासल आई भवन वारिनी भवन भूमि पै उ चार दूर का मेरस्त नक्षत्रा चूस्ो अला चूर अटे स्वर्गवासूरी आवन मध्यों एंत व्यत्यासो गमी అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారిని సహాబాలు అడిగారు ఇవి ఎత్తైన భవనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రవక్తల స్థానాల వారికి ఇవ్వబడినటువంటి భవనాల అలాంటి స్థానాలకు ప్రవక్తలు తప్ప ఇంకా వేరే ఎవరు చేరుకోలేరా అని సహచరులు అడిగారు దానికి ప్రవక్త సల్లాహు అలూ సలం వారు చెప్పారు కాదు కాదు నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి వారు ఎవరంటే అల్లాహను విశ్వసించి ప్రవక్తలను సత్యపరచి ప్రవక్తల బాటను అనుసరించినవారు అల్లాహో అక్బర్ ఈ విధంగా మహాశివులారా చెప్పుకోవాలంటే ఇంకా ఎన్నో ఆయతలున్నాయి ఎన్నో అదీతులు ఉన్నాయి వీటి ద్వారా మీకు తెలిపే విషయం ఏమిటంటే స్వర్గంలో ఎలాంటి భవనాలున్నాయి ఎలాంటి గృహాలున్నాయి ఎలాంటి ప్యాలెసులు ఉన్నాయి అక్కడ ఏ డేరా ఖైమా గుడారాలు ఉంటాయో అవి కూడా ముత్యాలతో చేయబడినవి ఎంత అందంగా ఉంటాయో వాటికి సంబంధించిన కొన్ని విషయాలు తెలపడం జరుగుతుంది మరియు అవి ఎలాంటి వారికి లభిస్తాయి ఏ విశ్వాసం ఏ సత్కార్యం ఉంటే మనకు అవి లభిస్తాయి ఆ విషయం కూడా తెలపడం జరుగుతుంది అలా మనందరికీ అలాంటి గృహాలు ప్రసాదించుగాక జజాకు అల్లాహు ఖైరా వలంకం వరహతుల్ వబర్కత